ఒకడేనా అని అడిగి తిరుపతిలో దేవుడు ఇక్కడ దేవుడు ఒకడు కాడు అన్నాడు అక్కడ ఉన్నాయో ఎందుకని ఆయన ఆభరణాలు వేరు ఆయన నిత్య కళ్యాణం వేరు ఆయన కెపాసిటీ వేరు అదేంటండి ఇక్కడున్న వెంకటేశ్వరుడు అక్కడున్న వెంకటేశ్వరుడు వేరు వేరు ఎలా అయిపోయారు ఈశ్వరుడు ఒకటేనా వేరు వేరా చూడండి కర్మ మార్గంలో ఏమైపోయాం ఇప్పుడు నీ ఇంట్లో పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి బొమ్మ వేరే నీ సందు చివరున్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న వెంకటేశ్వరుడు వేరే చిలుకూరు బాలాజీ వేరే పెద్ద బాలాజీ వేరే ద్వారకా తిరుమలలో ఉన్న బాలాజీ వేరే పిట్స్బర్గ్ లో ఉన్న బాలాజీ వేరే ఏమైపోయింది కర్మ మార్గంలో ఇది చిక్కు సరే కాసేపు భక్తి మార్గానికి వద్దాం ఏమండి నిలువు పొట్టు పెట్టాలా అడ్డబొట్టు పెట్టాలా ఇంతకి ఏది బెటర్ ఇవన్నీ దేనితో ముడిపడ్డాయి ఇప్పుడు జ్ఞానమనే వికాసంతో లక్షణత్రయమనే వికాసంతో ఏమయ్యా సూర్యుడికి ఇంతకీ నిలువు పుట్టుందా అడ్డబొట్టుందా ఇక్కడికి ఏ బొట్టు లేదు ఆ ఆదిత్య మండల ఏ బొట్టు లేదు గంధం పెట్టాడా ఇంతకీ విభూతి పెట్టాడా కుంకుమ పెట్టాడా లేకపోతే అది ఏ రంగులో ఉండాలి అమ్మవారి కుంకుమ దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ అమ్మవారి కుంకుమ ఏ రంగులో ఉండాలన్న దాని మీద పెద్ద రీసెర్చ్ చూడండి ఇలాగా ప్రతి దాని మీద కూడా మన పదార్థగతంగా మైనట్ మైక్రో రీసెర్చ్ అనమాట కానీ కళ్ళు కనబడుతున్నటువంటి సత్య చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద స్వరూపమై ఉన్నటువంటి సూర్యుడిని మనం ఆత్మస్వరూపానికి ప్రతీకగా గుర్తించటం లేదు ఏమండి సనాతన ధర్మం ఏం చెప్పింది ఒకటే చెప్పింది నాయన మానవులందరూ కూడా వీడు వాడనే తేడా లేకుండా సూర్యుడికి నమస్కరించవలసిందే నువ్వు ఎవడైనా కావచ్చు భూమండలం మీద మానవులందరూ తప్పక సూర్యుడిని నమస్కరించవలసిందే ఇంకో ఉదాహరణ చెప్తా దీనికి జంతువులకు కూడా ఈ జ్ఞానం ఉంటుంది వాడికి తెలుసు సూర్యోదయం ఎటు అవుతుందో సూర్యాస్తమయం ఎటవుతుందో వాటికి కూడా తెలుసు కాలగమనం పక్షులకు కూడా తెలుసు ఏ సమయానికి ఊటికి చేరాలి ఏ సమయానికి ఆహారానికి బయటికి వెళ్ళాలి అన్నిటికీ తెలుసు లే కోడికి ఎలా తెలిసిందండి మరి లేవచ్చు ఎలా ఎలా కుక్కరి కోడు మనం లేవకముందే కుక్కరి కోడు మరి దానికి ఎలా తెలిసిందే ఆ కాలజ్ఞానం ఇలా ప్రతి జీవిలోనూ కూడా సూర్యుని ప్రభావం వలన సత్తు చైతన్యము జ్ఞానము ప్రకాశము ఆనందము ఐదు లక్షణాలు వ్యాపకమై సూర్యప్రకాశం లేనిది ఎక్కడ అసలు ఇక్కడ లేదని చెప్పగలవా నవగ్రహాలంతటా బ్రహ్మాండమంతటా సూర్యప్రకాశం కాబట్టి త్రిమూర్త్యాత్మకము త్రిశక్త్యాత్మకము అయినటువంటి సూర్యుడు ఆరాధ్య దైవము ఆదిత్యోపాసన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమండి మనలో ఆగిపోతాం ఎక్కడ ఆగిపోతాం సూర్యుడే దేవుడు ఫినిష్డ్ సూర్యే సూర్యుడే దేవుడు అని మన గొడవ ఏమిటంటే ఏదో ఒక చూరుకు మనం కట్టేసుకోకపోతే మనం మతం ఎందుకంటే గబ్బిల లక్షణం చూరుకి తల్లకిందులుగా వేలాడితే తప్ప మనకు ఆనందంగా ఉండదు ఏదో ఒక చూరు అది సహజంగా ప్రతి వాళ్ళలో కనబడుతూ ఉంటుంది దేని చేత నువ్వు పరిమితించబడ్డా ఆత్మకారు ఇది మళ్ళా గుర్తుపెట్టుకోవాలి నేను నువ్వు చైతన్యం చేత పరిమితించబడకూడదు ప్రకాశం చేత పరిమితించబడకూడదు జ్ఞానం చేత పరిమితంపబడకూడదు ఆనందం చేత పరిమితించబడకూడదు ఆఖరికి సత్తి చేత కూడా నువ్వు పరిమితించబడకూడదు అవి నీ లక్షణాలని చెప్తున్నామే గాని అవి నువ్వే నేను చెప్తున్నా ఏమండి ప్రకాశ లక్షణం చేత సూర్యుడిని గుర్తించచ్చు శైత్య లక్షణం చేత నీరుని గుర్తించచ్చు దాహక లక్షణం వేడి కాల్చటమన్న లక్షణం చేత అగ్నిని గుర్తించు లక్షణమే గాని స్వరూపం కాదది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి లక్షణము స్వరూపం అయితే స్వరూపాన ఆశ్రయించే లక్షణం ఉంటుంది అధిష్టానము ఆశ్రయం అన్న లక్షణాన్ని ఇక్కడ వివరించి చెప్తున్నాడు అనమాట ఇప్పటి వరకు విమర్శ జటచేతన విమర్శ ఇట్లాంటి విమర్శలు చాలా చేశారు ఇప్పుడు ఒక విమర్శ తీసుకున్నారు ఈ శ్లోకంలో ఏమిటది అధిష్టానము ఆశ్రయం సూర్యుడు అధిష్టానం దేనికి బ్రహ్మాండాది అలాగే ఈ మొత్తం సృష్టి మొత్తానికి కూడా ఆత్మ అధిష్టానమై ఉంది సృష్టి ఆశ్రయమై ఉంది అధిష్టానమా ఆశ్రయమా ఏది ప్రధానం జహజ జహద జహల్ లక్షణములు జహల్ లక్షణము అజహల్ లక్షణము జహద జహర్ లక్షణము నీకు ఆత్మ ప్రధానమా సృష్టి ప్రధానమా ఆత్మ ప్రధానం అన్నావు జహల్ లక్షణం నా లేదండి సృష్టి ప్రధాన